బ్రమస్పట ఆనస్థిన శ్రీమహాగ్రాధిపతన సులసమాన్ శంకరాచార్యమాన్మరాచార్యందే ఆత్యన్మే ుస్తోంద్రియాను బ్రంహోపనిషదన్ మాహం బ్రహ్మ నిరాకర బ్రహ్మనిరాకరోత్ అనురాకరణనుకరణం నిష్ తదాత్మను నిరేపనిషత్సు ధర్మాస్ శాంతిశాశాంతి అన్నమయృ సోమ్యమన అయ్యాక్ భుయ ఏ మా భగవాన్ విజ్ఞాప హోదా ఇది షష్టాధ్యాయస్ పంచమండ సో ఇప్పుడు మానవులైతే అన్నము తింటారు సరే వాళ్ళ మనస్సు బలంగా ఉంటుండ సాత్వికమైన ఆహారం తింటే సత్వజన ప్రధానమైన మనస్సు అలా ఉండదు వీళ్ళు తాగుతారు ప్రాణం అంటుండదు ప్రాణశక్తి ఉండదు తర్వాత నూనె నెయ్యి ఇలాంటివి కూడా భక్షిస్తారు కనుక వాజింద్రియముండదు కానీ ఇక్కడ పూర్వభం ఏంటంటే ఎలకలు కేవలము అన్నాన్నే భక్షిస్తాయి కానీ ఎలకలు వాగ్మినహ వాటి వాగింద్రియం గ్రూహంలో ఉన్నట్టు అనిపిస్తుంది మీరు అలా కంపేర్ చేయాల్సి ఉంటుంది ఇంత బరువున్న మనిషి ఈ లెవెల్లో మాట్లాడుతుంటే మరి ఎలా కనుకుంటుంది అంత చిన్నది కూడా అంత అంత సైంధి చేస్తున్నది వెరీ ఇంటెలిజెంట్ మీరు ఎలకల గురించి నన్ను అడగను ఎలకల గురించి కాపుల గురించి ఈ రెండు నేను వీటి మీద రిసెర్చ్ చేస్తే ఎందుకంటే వాటితో సహజీవనం కలుగుతాయి సో వాటి జర్మతులెళ్తాయి రకరకాల శబ్దాలు చేస్తాయి సో ఒకసారి ఏంటంటే ఈ నక్స ఇచ్చారు నాకైతే సరే నేను నాకు నర్స్లో వచ్చింది ఇల్లు ఒక ట్రైని పెట్టా ట్రైనింగ్ ఏమీ పెట్టకూడదు దాంట్లో అక్కడ వాకంటీ పెట్టాలి ట్రైనింగ్ అయితే ఎలాగ తీసుకుపోతుంది సరే రాత్రి ఎలా తీసుకుపోయింది తీసుకుపోయి ఆ నట్స్ కొన్ని యూస్లెస్ నట్స్ ఉంటాయి అవి బ్రేక్ ఓపెన్ కావు అది నేనైతే కూడా రిజెక్ట్ చేస్తా ఇది ఎలా పైన కూర్చుని జాగ్రత్తగా కావాల్సినవి రక్షించి ఈ గ్రేక్ ఓపెన్ కాని నట్స్ని రిజెక్ట్ చేసి మనం ఆరేసింది మొత్తం అన్నీ చూసుకుంటే తెల్లలేదు చూసుకుంటే ఆ టైం నుంచి చూసుకుంటే మంచి నట్స్ కూడా ఓపెన్ అయ్యి లోపల ఉన్న జల్ తినేసింది ఈ గ్రేక్ ఓపెన్ కానీ యూస్ నట్స్ మనకి కనుక తెలిసిన లేదు అది విద్యుత్ చాలా బాగా సౌండ్లు చేస్తూ ఉంటాయి మత్స్యాదులు నీల మకరములు కూడా మంచి మనశ్శక్తి ఉన్నట్టుగా కనపడుతుంది కేవలం అపోబి అపో అపోమద ప్రాణ కానీ మనశ్శక్తి కూడా ఉన్నట్టు అనిపిస్తుంది ఇది అలాగా ఇది పూర్వపక్షం మేషదోష ఈ పూర్వపక్షంలో ఎన్ని పాఠ లేదు భాష్యం సర్వస్ త్రిపురస్కృతత్వాలోపత్తే ఇది సంగ్రహవాక్యం అయ్యో ఇదే పెద్ద పూర్వపక్షం అండి సర్వము త్రివ్రత్కూరం త్రివ్రత్కూరత కానిది ఏమీ లేదు సర్వము త్రివ్రత్కూరం కాబట్టి మీరు అన్నము అన్న చోట అప్పులుంటే తేజస్సు ఉంటుంది కొంచెం పర్సంటేజ్ డిఫరెన్స్ తప్పిస్తే సమస్య కాదు ఆటహా అన్న చోట తేజస్సు ఉంటుంది అన్నం ఉంటుంది తేజస్సు అన్న చోట అన్నం ఉంటుంది అప్పులు ఉంటుంది కాబట్టి సర్వత్రా సర్వము మీకు లభిస్తూనే ఉంటుంది కాబట్టి కేవలం నీరు త్రాగి బతుకుతోందని మీరు అనుకున్న చోట కూడా ఆ నీటిలో అప్పు ఆ నీటిలో అన్నమే ఉంటుంది తేజస్సు ఉంటుంది కాబట్టి అన్న కార్యమైన మనస్సు మీకు ఆ ప్రాణుల ముందు తేజస్సు కార్యమైనటువంటి వాజింద్రియం కూడా ఆ ప్రాణముందు కన ఆ ప్రాణులలో కనబడుతుంది కాబట్టి ఇదంతటా సమస్యమీ కాదు దాని వివరణ అత్రివృత్కృతమన్నం అశ్నాతి క్చిత్పో వా అత్రివృత్స్తీయ అత్రివృత్ తావు ఆ ఉంటుందిస్త తేజోవా అత్రివృత్నశ్నాతి క్చిత్ అన్నా్రహృతీనా గ్త్వం ప్రాణ ప్రాణవత్వం చేతి ఆద్యవిరుద్ధం ఇవన్నరూ కూడా కష్టి ఏ ఏ త్రాణీ కూడా అత్రివృత్కృతం అన్నం నా అశ్నాత్ త్రివిరత్కృతము కాని అన్నమును తినేది ఏమీ లేదు ఎందుకని త్రివిత్కృతం కానీ అసలు లేదు అసలు ఏ త్రాణీ కూడా త్రివృత్కృతము కాని అన్నమును తింటోంది అనే ప్రసక్తి లేదు కాబట్టి అన్నం తింటోంది అంటే అన్నంతో బాటగా అప్పులను తేజస్సుని కూడా పెద్ద గొప్ప తింటుంది సేల అలాగే నీళ్లు తాగుతున్నప్పుడు త్రివృత్కృతములు కాని నీళ్లు తాగుతున్నాయి అనేవేం లేదు త్రివృత్కృతములు నీళ్లే తాగబడతాయి తేజస్సుని శిక్ష తేజస్సుని శిక్షణ ఏంటంటే మొదలైనటువంటి హై క్యాలరీ ఫుడ్ అని తేజస్సు అంటే హై క్యాలరీ ఫుడ్ దాన్ని అంటే నూనెను నెయ్యిను ఇంకేము ఫుడ్ క్యాలరీస్ అంటే రెండేనండి మీరు క్యాలరీస్ ని కంట్రోల్ చేయదలుచుకుంటే ఇట్ ఈస్ ఈజీ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఆల్సో ఎందుకంటే మనకి కార్బోహైడ్రేట్ అడిక్షన్ ఉంటుంది బాడీకి కార్బోహైడ్రేట్కి అడిక్ట్ అయి సో ఈ కెన్ రికగ్నైజ్ ఎడిక్షన్ అంటే ఆ దృష్టి ఉన్న వాడికి తెలుస్తుంది రోగం డాక్టర్ని తెలుస్తుంది కానీ అందరికీ తెలుస్తుందా అలా ఉంటా లక్షలలో ఆ ట్రైనింగ్ తెలుస్తుంది సో కార్బోహైడ్రేట్ ఆయిల్ మీరు కనుక కార్బోహైడ్రేట్ తగ్గించి ఆయిల్ కొంత కంట్రోల్ చేస్తే ఇంకా మీరు ఏదైనా తినొచ్చు ఇది రెండు చూసుకోవడం కార్బోహైడ్రేట్ కనపడిందంటే దూరం పెట్టడం ఆయిల్ కనపడితే దూరం పెట్టడం ఇంత పని చేయండి మీరు మీరు వెయిట్ ప్రాబ్లం మీకు ఎందుకు వస్తుందో చూస్తాను వెయిట్ ప్రాబ్లం రాదు హార్ట్ ప్రాబ్లం రాదు డయాబెటీస్ రాదు ఏ ప్రాబ్లం రాదు ఫాస్టింగ్ ప్లాస్ అయితే మన మన భోజనంలో ఉన్న అన్నీ రెండే అవే సో యాపిల్ తిన్నారనుకోండి మన రకం దాంట్లో మీకు ఆల్రీ లేదు కర్బసెట్ రేటు లేదు యాపిల్లో కొంత యాపిల్ ఉంటుంది వెరీ సిమ్ల్ సో దాంట్లో మొత్తం యాపిల్ అంతా కలిపి గుడ్ సైజ్ యాపిల్ తొంభై క్యాలరీలు కొంత ఎక్కువ చిన్న యాపిల్స్ వస్తాయి ఒకవేళ అరవై డెబ్బై క్యాలరీస్ అదే మీరు అదే సైజు గులాబ్ జామున్ తినండి ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ త్రీ టూ హండ్రెడ్ క్యాలరీస్తో అంత మినిమం ఉంటుంది షుగర్ తర్వాత యాపిల్ కి గెల్సిమిక్ ఇండెక్స్ తక్కువ గులాబ్ జామీన్ తో ఎక్కువ అంటే అయితే యాపిల్లో ఉన్న ఆపిల్ లో సెవెంటీ ఫైవ్ క్యాలరీస్ షుగర్ ఉందనుకోండి అదంతా అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టూ త్రీ అవర్స్ రిలీజ్ అవుతుంది ఎందుకంటే చాలా ఫైబర్ అండ్ అదర్ న్యూట్రిషన్స్ అన్నింటికటి కలగాకలకంగా ఉంటుంది గులాబ్ అనేది అంతా ఒక్కసారి రిలీజ్ అయిపోతుంది అలా నోట్లో వేసుకోగానే ఆయిల్ ది టూ హండ్రెడ్ క్యాలరీస్ ఆర్ ఇండి ఎంత అసంబర్భంగా ఉంటుందంటే ఇది సో ఎనీవే కాబట్టి ఆ తేజస్సు అంటే హై క్యాలరీ ఫుడ్ అంటే హై క్యాలరీ అంటే కార్బోహైడ్రేట్ ఈస్ నాట్ హై క్యాలరీ రిలేటివ్లీ చూసుకున్నప్పుడు ఆయిల్ దీస్ టీ హై క్యాలరీ ఫుడ్ దాన్ని కాబట్టి ఎవరూ కూడా త్రివృత్కృతము కాను హండ్రెడ్ పర్సెంట్ తేజస్సుని తినీ ప్రసక్తే లేదు ఆ తేజస్సులో త్రివృత్కరణం యొక్క ప్రభావం చేత అప్పు అన్నము కూడా ఉంది ఉంటుంది కాబట్టి కేవలము అన్నమునే తింటున్నాయి ఆకు ప్రభునం ఆఖు అంటే ఎలక కేవలమో అన్నమునే తింటోంది అని మీరు అనుకునే సందర్భంలో కూడా ఆ తినే అప్పు ఉంటుంది తర్వాత తేజస్సు ఉంటుంది కాబట్టి వాగ్నిత్వం దాని వెళ్ళి వాగ్నిత్వం ఉంటుంది అంటే శబ్దమును వాగేంద్రియాన్ని బలంగా ప్రయోగించేటువంటి లక్షణం మీకు ఎలకలో కనుక అలాగే ప్రాణవంచ ఎలకలో మంచి ఎజిలిటీ ఉంటుంది అన్నం తినేదైనా ఎడ్జైన్ ఉంటుంది అంటే చాలా ఉత్సాహంగా చక పరిగతిని పెట్టుంది చాలా తెలుగు టైం ఉంటుంది ఇప్పుడు ఎలక మీకు వచ్చింది అనుకోండి రాత్రి కూడా వచ్చింది రాత్రి పన్నెండో గంట కవల నిద్ర పట్టింది రాత్రిపూట ప్రచారం చేస్తూ ఉంటుంది సంచారం చేస్తూ ఉంటుంది పన్నెండుకో రెండు గంటకో వస్తుంది వచ్చినప్పుడు ఏదో పని చేస్తూ ఉంటుంది వీటి నుంచి ఏం చేసి ఏమన్నా చేస్తుంటే మీరు లైట్ వేశారనుకోండి ఇట్ గెట్స్ ఇట్ రికగ్నైజెస్ ది అనే అన్ఎక్స్పెక్టెడ్ డిస్టర్బెన్స్ అన్ స్టాప్స్ దెన్ ఇట్ లుక్స్ ఇన్ ద జనరల్ డైరెక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది డిస్టర్బెన్స్ అని అన్ని మొహలైట్ వస్తుంది చూసి అసెస్ చేసుకుంటుంది ఇట్ లైట్స్ దా మీరు కనుక ఒక థ్రెట్ లాగా కనపడితే మాయ అయిపోతుంది ఆ కన్నాం ఎటువైపు వెళ్తుంది ఎలా ప్లాన్ చేస్తుంది అని చెప్పడం నష్టం కానీ నేను ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్ ఇది ఇద్దాం ఒకవేళ మీ నుంచి ఏ రకమైన త్రెట్ లేదు దానికి అనిపిస్తే ఇట్ కంటిన్యూస్ టు వైట్ ఇంకెందుకునే దాన్ని డిస్టర్బ్ చేయడం లైట్ ఆర్చి పడుతుంటే కానీ ఇటు కంటిన్యూస్ చుట్టండి సో ఇవి తెలియతే అన్న దాన్ని తింటారు కాబట్టి సో ప్రాణవత్వం అన్నం తింటుంది కాబట్టి సో మనస్సు తప్పకూడదని మీరు అనుకుంటే కొంటారు అన్నంలో అప్పులు కూడా ఉంటాయి కనుక ప్రాణవత్వం సిత్యాది అవిరుద్ధం అలాగే జాతలకి వాటి కూడా రక్టర్ చేసుకోండి కొన్ని విరోధము లేదు అయితే మన జనరల్ థీసిస్ చేయటంటే అన్నమేయం మన అపోమయ ప్రాణ సో తెగైనవి వాన ప్ర ఈ విధంగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయటం వివరించి బోధించటం అర్థమయ్యి చెప్పడం ప్రత్యాదిత అలా చెప్పబడ్డాడు శ్లోకేటు అయినా వారికి అతనికి ఏదో సందేహం ఉంది ఎక్కడి తీస్తే ఆ మంత్రంలో ఉంది కదండి భూయ ఏల అని అది అంటున్నారు భూయ ఏలానరేలా అదే అర్థం భూయ ఏలా అంటే పునరవేళ అంటే వంశగే వీరి అంటే మా అమ్మను అర్థం నన్ను సో భగవాన్ అని ఉంది కదా భగవాన్ అంటే పూజ్యులేని నీరు అని అర్థం భగవాన్ అన్నమయం మనహ ఇత్యాది విజ్ఞాపయ కాబట్టి అన్న సో ఈ థీచీస్ ఉంది చాలా విద్యూరంగా ఉంది అన్నమయం మనహ ఏంటే ఈ ప్లేట్లో అన్నము నా మనస్సును నిర్మాణం చేస్తుంది అంటే అది కొంచెం అర్థం కావట్లేదండి అనమయం మనహ అపోమయ్యి అపోమయ ప్రాణ అది కొంచెం నాకు ఇంకా ఎప్పటికీ బాగా అర్థం కాలేదు మళ్ళీ దయచేసి చెప్తారా చెప్పేప్పుడు దృష్టాంతేన అవగమయ్య చెప్పమంటే మళ్ళీ అదే అన్మనయం అపోమయ ప్రాణ అని వెళ్ళి చెప్పారని అదే కదా కదా మళ్ళీ అదే చెప్పడం కాలేదు దృష్టాంతేన అవగమయ్య ఆ టీచర్స్ మరొక అంటే ఆ ప్రధానమైన ప్రిన్సిపల్ని మీరేదైనా ఒక దృష్టాంతంతో వైతే చెప్పవలసింది ఎందుకంటే అర్థే సన్య నిశ్చయ అజ్యాతి అంటే ఇప్పటికీ కూడా మమ నాకు అస్మిన్నర్థే ఈ విషయములో ఈ విషయంలో ఎంత అది ఊహరికి కూడా అందని విషయం ఇది ఆహారాన్ని మనస్సు నిర్మాణం అవుతుంది అనే మాట అది సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఈజీ టు అప్రిషియేట్ అండ్ అండర్స్టాండ్ అలాగే ఇక్కడ మిగిలిన రెండు వాక్యాలు కూడా సో ఇది ఇప్పటికి కూడా నాకు ఈ విషయంలో సమ్యక్ అంటే చక్కని పూర్ణమైన నిశ్చయమంటే అవగాహన అండర్స్టాండింగ్ నాత కలుగలేదు కాబట్టి ఇంకొక్కసారి ఇదే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి తేజోగన్నమయిష్టే దేహేస్ ఉపయూజ్యమానా అన్నా స్నేహజాని అనిష్ట ధాతురూపణ మనః ప్రాణవాచ ఉపచిన్వంతి స్వజాన చిత్రమే విజ్ఞేయన్ ఇచ్చిప్రాయ అత్య మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడగడంలో అతని సందేహం యొక్క లక్షణాన్ని వివరిస్తున్నారు ఎలాగంటే చూడండి దేహము ఒకే దేహము కదా ఒకే దేహము ఒక మనిషికి ఒక దేహం ఒకే దేహం ఆ దేహము ఎటువంటి దేహము తేజోబన్నమయత్వేన అవిశిష్ట దేహే దేహే తేజస్సు అప్పు అన్నము ఈ నీడు కలిసి నిర్మాణమైనటువంటి ఒకే దేహము వీడు తినేటువంటి ఆహారం అన్నం అన్నారు ఆ అన్నానికి ఈ దేహంలో నిర్మాణమైన అన్నానికి రెండు ఒకే అన్నము అవిశిష్టం వీడు తాగే నీరు దేహంలో భాగంగా ఉన్న నీరు ఒకేటే తాగే తినేటువంటి తేజస్సు దేహంలో ఉన్న తేజస్సు కూడా ఒకటే అటువంటి దేహంలో అతను ఆ మూడు ఏమిట మూడును అప్ ఆ మూడు ఏంటంటే అన్న అప్ తేజస్ మూడు సో అన్న అప్ స్నేహ జాతాను స్నేహ అంటే తేజస్ తేజస్ అంటే ఆయుధాన్ని అనుకున్నాం కదా సో జాత అంటే సముదాయము సో ఉపయుజ్యమానాన్ని అదే దేహంలో ఈ తేజోవన్నముల యొక్క అదే దేహంలో ఈ తేజోవన్నముల సముదాయమైన ఆహారముని మనం ఉపయోగిస్తూ ఏ ఆహారం తిన్నా కేవలం అన్నం కాదు కేవలం అప్పు కాదు సో అన్న అప్ స్నేహ మూడింటి యొక్క సముదాయం అటువంటి ఆహారాన్ని ఉపయోగిస్తూ ఉన్నాం ఉపయోగిస్తూ అంటే ఈ తీసుకున్న ఆహారంలోంచి అన్నము యొక్క సారము మనస్సుని అనిష్ట ధాతి రూపేణ అనిష్ట అంటే నిత్యులు సూక్ష్మమైనటువంటి ధాతు అంటే సారము ఆ సారం రూపంగా ఈ అన్నము దేన్ని వర్ధల్ల చేస్తుంది మనహ మనస్సుని అది వృద్ధి చేస్తుంది రాజుల నీరు దేన్ని వృద్ధి చేస్తుంది ప్రాణ రాజున తిన్నటువంటి తేజస్సు వాక్ సో మన ప్రాణ వాచ ఆ ఈ మూడుని క్రమంగా ఉపచన్వంతి అవి వర్ధల్ల అని మీరు చెప్పారు అయితే ఇప్పుడు చూడండి తిరుమలన్నీ కలవా ఉన్నాయి ఏ దేహంలో ఈ ఆహారాన్ని పారేస్తున్నారో ఆ దేహంలో కూడా ఆ దేహం కూడా మూరింటి యొక్క సమావేశంగా ఉంది అన్ని అన్ని చోట్ల తయారాపరకంగా ఉన్నప్పుడు కేవలము ఈ ఆహారము అన్నము యొక్క సారము వెళ్లి మనస్సునే వర్ధిల్ల చేస్తుంది అది వెళ్ళిపోతుంది అప్పుల యొక్క సారం ప్రాణానికి వెళ్ళిపోతుంది తేజస్ సారము వాక్కుకు వెళ్ళిపోతుంది దేని దారిలో అవి తరలిస్తాయి అప్పుల నుంచి తేజస్సు వాక్కు వెళ్ళదు అన్నం నుంచి వక్తులోకి రాదు సో ఈ విధంగా కలగాపులగం ఏమీ అవ్వకుండగా స్వజాతి అనతి క్రమేణ తన జాతి ఏదో అన్నము యొక్క జాతి ఏంటి మనస్సు అన్నము సారము మనస్సుదే అప్పుల యొక్క జాతి ఏమిటి ప్రాణము అప్పుల సారము ప్రాణానికే వెళ్తుంది అనే విధంగా ప్రతి కూడా తన జాతిని దాటి వెళ్లకుండగా క్రమముగా వాటిని మాత్రమే వర్ధిల్ల అని మీరు చెప్పారు ఆ విధంగా మీరు ఫైనలైజ్ చేశారు చేసి ఏమన్నారంటే అన్నమయన నిర్ధారణ చేశారు ఇంత పర్ఫెక్ట్ కోఆర్డినేషన్తో దానితో దీంతో కలగాపలగం కాకుండా ఉండటము హల్ ఇట్ ఈస్ పాసిబుల్ నేను ఎవ్రీథింగ్ మిక్స్డ్ అవుట్ సైడ్ మిక్స్డ్ ఇన్సైడ్ మిక్స్డ్ ఇది మాత్రం తెలియడానికి వీలు లేకుండా ఉంది దుర్విజ్ఞేయం సో అటువంటి ఒక అభిప్రాయంతో ఇతను ఈ అతో భూయ ఏవ ఆహా ఇటువంటి సందేహాన్ని మనస్సులో పెట్టుకుని సో దాన్ని వ్యక్తం చేస్తూ అయ్యే మహాత్మా మళ్లీ మీరు ఇంకోసారి ఈ వ్యవస్థను మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నంత ఉన్నాం దానిసారం అని ఈ విధంగా వ్యవస్థ ఏదైతే గలదో కొంచెం మీరు వివరించవలసింది అని కోరారు తమల ముత్తం తోమ్యేతు హో వాచా ఇలాగా అశ్వేతకేతరగా తండ్రి తాస్ సౌమ్య హి సౌమ్య తాస్ మంచిది అలాగే చెప్తాను అని అని ఆయన అంటున్నారు శృంగ్ర దృష్టాంతం ఎదుపద్య సో నువ్వు ఏదైతే అడిగేవో ఏ గది అన్నసారము మనస్సుకే అలాగే దేని గదే అని దేని అట్లాంటి ఆ వ్యవస్థ ఏ రకంగా చక్కగా సుసంపన్నమవుతూ ఉంటుందో దేహంలో ఆ వివరం చెప్తాను నీకు దృష్టాంతం చెప్తాను ఇది షష్టాధ్యాయస్ పంచ షష్ఠఖో దధ్న సోమ్యా మత్స్మాన సూర్ధ్వ సముదీశతి తర్క్తిర్భవతి సోమ్య ద్న మత్స్మానస్ దియంత తింగు దీవన్ పెరుగుని నటిస్తుంటే మత్స్య మానిస్తే అంటే చిలకర నచిస్తూ అంటే అప్పుడు యహ అణిమా ఆ పెరుగులో ఉన్నటువంటి సూక్ష్మాంశము అణిమ సూక్ష్మమైన అంశము అది సద్ధ్వ సమదీసతి అది క్రమంగా పైకొస్తుంది సత్యం భవతి అదే వెన్న అవుతుంది సో మామూలుగా ఆరంభంలో అంతా కలగాకలకంగా ఉన్నా చిలికేపటికి ఆ సారాంశము సారభూతమైన అంశము తగ్గి వస్తుంది అలాగే మీ తిన్న అన్నాన్ని గత భరసి చిలిస్తే దాంట్లో ఉండే అంశం హృదయస్థానానికి మనస్సుకి వస్తుంది దృష్టాంతం భాష్యం దోమ్యా మత్స్యమానస్యానిమా అనుభావ సో మిత్రానికి ఏం వ్యాఖ్యానం అనిమా అంటే అనుభవ सूक्ष्म पदार्थम भावे पदार्थ सूक्षमांशमेद अभी स ऊर्धति सो अभी ऊर्ध्वर ऊर्धम पैकि पैकि ले सो अंत अभी दादा विविस्ट ऊर्ध् नगनीत भावे गुज सूक्ष्म अंत डिस्कर्स अटो ఇలా చిరికినప్పుడు శంభూయ దగ్గరికి వస్తుంది దగ్గరకి వచ్చి పైకి ఊర్ధ్వం అది కొత్తగా పైకి తీసుకురాబడినది నవ నీత నవ కొత్తగా నీట పైకి తీసుకురాబడినది అప్పుడే కొత్తగా పైకి తీసుకొచ్చారు దాన్ని నవనీతము అని సో ఆ నవనీత భావంగా అంటే నవనీత రూపాన్ని గచ్చతి నవనీత భావేనా ఊర్ధ్వం గచ్చతి నవనీతము రూపంతో పైకి వస్తుంది వచ్చి తత్సర్తుర్భవతి అదే వర్ణ ఆగును మంచు తర్వాత మంత్రే ఖలు సోమ్యా అన్నమాన స ఓర్ధముదీశవతి సో సౌమ్య ఏమే ఖలు శే విధంగా అశ్యమాన అన్న తినబడి చిన్న అన్నము యొక్క యహ అణిమ ఏ సూక్ష్మాంశము కలదో సహా ఊర్ధ్వస్ సముదీశ అది పైకి వస్తుంది తత్ మనోభవతి అదే మనస్సు అవుతుంది అయితే అన్నం తినేపుడు ఆ తినీ అన్నం మనస్సు నిర్మాణం చేస్తుంది ఈ సత్యాన్ని గుర్తించి దానికి తగ్గట్టుగా మనం ఆ వ్యవస్థను చేసుకోవాల్సి ఉంటుంది అన్నం తినేపుడు ఒకరినొక నిందించుకోకూడదు ఏదైనా ఏదైనా కోపాలు తాపాలు ఉంటే భోజనానికి నిండేనా ఉండాలి భోజనానికి తర్వాతనే ఉండాలి భోజనం మధ్యలో ఉండరా దేవుడు తర్వాత భోజనాన్ని ఈశ్వరుడికి నైవేద్యం పెట్టాలి ఎందుకంటే మనస్సు నిర్మాణం చేసేందుకు ఇదంతా ప్రక్రియ సో ఈశ్వరుడికి నైవేద్యం పెట్టాలి అయితే ఈశ్వరుడికి అర్పిస్తున్నామనే భావంతో ఏ బ్రహ్మార్పణమనో ఏదో పేరు ప్రాణవశ అపానవశ్వహ ఈశ్వరుని అనేక రకాలుగా స్మరించే పద్దతులు ఉన్నాయి ఏదో ఒక యోగ్యమైన పద్దతిలో గాయత్రి మంత్ర ప్రోక్షణము ఇత్యాది వాటవ చేసి సరిత కంగారదర్థం లేదు బట్ అది ఒక పని మల్టీ టాస్కింగ్ ఉండకూడదు ఈ పని చేసేప్పుడు ఈ పని ఈ పని పూర్తి చేసేసి ఇంకా మాట్లాడకుండా ఈ చీకటి చేసుకుని అక్కడికి పూర్తి చేసేట అక్కడ ఆ రకంగా ఒక వ్యవస్థితంగా భోజనం చేయడం ప్రారంభిస్తే మనస్సు యొక్క నిర్మాణం చాలా బాగుంటుందండి ఇంకా ఆహార పదార్థాలు సత్వగుణ ప్రధానంగా ఉండాలి మితంగా ఉండాలి ఈ హితకరమైనటువంటి న్యూట్రిషస్ తింటూ ఉండాలి లేకపోతే నీరసం చెట్లాగాను పని చేయటానికి ఓపిక లేని విధంగా తయారవకూడదు న్యూట్రిషస్గా ఉండాలి బట్ మితంగా ఉండాలి సో ఈ విధంగా మనోనిర్మాణం అవుతుంది తిని అన్నం వల్ల అనే సంగతిని ఎప్పుడూ విస్మరించరాదు మనోనిర్మాణం మనస్సు నిర్మాణం సపోజ్ ఒక పదార్థాన్ని తమోగుణ ప్రధానమైన తామసాహారం అని అనుకోండి మన సంని తినాలా వద్దా ఇది పెద్ద మీ అంశ నేను అంటాను నన్ను అడుగుతా తినచుకుంటాను మీకు ఆ సందేహం వచ్చింది కాబట్టి మనం ఇంక ఎందుకంటే ప్రపంచంలో ఎన్ని ఆహారాలు లేవు ఇప్పటికీ ఆహారాల సంఖ్య ఎక్కువైపోయి తినే ఆహారాలు ఎక్కువైపోయి మనం ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం కానీ తక్కువ ఇబ్బంది పట్టలేదు కదా తిండి లేదండి చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ఆహారం దొరకట్లేదు గుడ్డు ఇది అంతా తింటే కొంత కడుపు తినక తినకూడదా అని అడిగితే తప్పకుండా తినమనే చెప్తాను నేను వీడి తినకూడదు అని ఒక రూల్ పెట్టారనుకోండి అట్లీస్ట్ సమ్ర్ ఈ వన్ పాయింట్ వేర్ దూ విన్ ఇన్ స్టెడ్ ఆఫ్ దినింగ్ దిర్ ఇస్ వన్ పాయింట్ యూ స్టాప్ విన్నింగ్ ఆ రకమైనటువంటి నియంత్రణ వస్తుంది కదా కాబట్టి సందేహం ఉంది కనుక అది మానేయండి ఇంకా దాని మీద రిసెక్ట్ దేవుడు కదా ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ స్టార్ట్ అవుతుంది సో ఈ విధంగా ఆహారం విషయంలో మనస్సును నిర్మాణం చేస్తుండే ఆహారము అనే సత్యాన్ని విస్మరించకుండా మనం అంటే ఏంటంటే ఆహారం మీద ఎంజాయ్మెంట్ కోసం డిపెండ్ కాకూడదు ఆ డిపెండెన్స్ ఉన్న సైకలాజికల్ డిపెండెన్స్ చాలా చెడ్డ గది మన మనకి ఉల్లాసంగా ఉంటే బాగుంటుంది ఈ ఆహారం తింటే చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయొచ్చు అనే దృష్టి ఉండకూడదు అదే వస్తుంది స్పాంటేన్యుస్గా ఎంజాయ్మెంట్కి వెళ్ళిద్దా అండ్ యూ ఆర్ హ్యాపీ విత్ ఇట్ అంతేగాని నా ఆహారం మీద ఎంజాయ్మెంట్ కోసం ఆధారపడితే ఇట్ వీక్స్ టు వెరీ సీరియస్ ప్రాబ్లమ్స్ అని సో తన్న భాష్యం దృష్టాంత్స్ప్లెనేషన్ యథా దృష్టాంత ఈ దృష్టాంతం ఎలా ఉందో ఓదమోవ కలు సర్జలు చేయ అన్న సోదనాదే అశ్చిమాన సన్నం అంటే కేవలము వరి అన్నమనే కాదు ఓదనము అంటే వరి అన్నం ఓదన శబ్దానికి అర్థం వరి అన్నం దోదనము అంటే ది ఓదనము ద్యోదనము కానీ మన వాళ్ళు అలా కడతరు సో దజ్యోదనము ఈ సంథింగ్ నేకేచ్చారు అపభ్రంశ రూపాన్ని పట్టుకొచ్చేస్తారు సో దశ్య ఓదనము అంటే పెరుగు అన్నము సో అలా కాబట్టి ఇలాగంటే ఓదనాలు ఇంకా ఉన్నాయి సో క్షీరోదనము పాలు అన్నం ఇలా ఇవే సో అది ఓదనము ఆది శబ్దం చేత ఇంకా ఇతర మీలైనటువంటి ఆహారాన్ని మనం చెప్పే తీసుకుంటాం కాబట్టి అన్నమే అంటే కేవలం ఎరన్నా ఒక్కటే కాదు అశ్యమానస్య అంటే అది తినబడుతుండగా తేనట్టిందంటే చెప్తున్నారు ఉదర్యేనాయు సహి ఖజేనాను ఖంజేనానుండేనేవా మత్స్యమానస్య అది ఆ ఉదరమునందున్నటువంటి ఉదర్యేను ఉదరే భవ ఉదర్య ఉదరమునందు ఉంటుంది అగ్ని దసరాగ్ని దాని చేత ఈ అగ్నికి వాయువు తోడు మరియు తోడో వల్ల కదా వానాపానసినాయుక్త ప్రధాని చూడలేదం వాయువు తోడు కాకపోతే వచనం అవ్వదు ఇంతేకే మనం ఎవరు ఏం చెప్తారంటే ఒక కొత్తని ఉదరస్థానాన్ని దాని వాయుని ఒక యూనిట్ గా తీసుకుంటే దాని ప్లస్ శాతం మీరు భోజనం చేయమన్నారు వన్ ఫోర్త్ నీళ్లు తాగడానికి స్థానం ఇందులో మనం ఫర్చు వాయు స్థానంగా ఉండలేదు ఎందుకంటే దాని పచనానికి వాయువు యొక్క సహకారం అవసరం కాబట్టి వాయుస్థానాన్ని మీరు వీరి పెట్టకుండా అది కూడా ధన పదార్థంతో నింపేసినట్లయితే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి కూడి అన్నము అది పచనమవుతుంది అగ్గిలి చేతనం అప్పుడు ఏమవుతుందంటే కథేనేమస్యమానస్య కవ్వ కజ అంటే కవ్వ చేతనం చిలుపుతున్నప్పుడు కథంతో చిలుపుతున్నప్పుడు మేము ఉంటుంది వాయువు కూడా ఉంటుంది ఫ్రెష్ అయి ఉంటే ఆక్సిజన్ బాగా ఆక్సిజన్ ఉంటే కొంటుంది కరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ రెయ్య చేపల చెరువుల దగ్గర వాళ్ళు వాళ్ళ నీటిని చిరుకుతారు నీటిని అలా కంటిన్యూస్గా మూమెంట్తో పెడతారు ఒక పంప ఒకటి మధ్యలో పంప ఒకటి పెట్టి ఇలా ఉంటుంది అది నీరు ఎలా కలదేపలుగా అవుతూ ఆక్సిజన్ ఉంటే కోసం వాటర్ హస్తే ఆక్సిజన్ మామూలుగా నార్మల్గా పది చోపల చేపలు ఉండితే వీళ్ళు వెయ్యి చేపలు వేస్తారు దాంట్లో పంట కింద చేస్తాం కదా కాబట్టి వాటి అన్నిటికీ కావాల్సిన ఆక్సిజన్ నీటిలో రావాలి సో అలాగే కామన్ నీరు ఉంటే ఆక్సిజన్ కానీ ఉంటుంది నీళ్ళకి లోపలే ఉంటుంది కల కలవాలి కదా ఆ కల యొక్క కోసమని వాళ్ళు నేను ఎంత తీసుకొస్తారు ఈ పాలన ఇలా చింకినప్పుడు యొక్క సమావేశం అవుతుంది వేడి వస్తుంది కూడా చింకినప్పుడు కొండ వేడిగా ఉంటుంది ఆ వేడి లకడ ను ఇవన్నీ కలిసి సర్తి అలాగే ఇక్కడ కూడా అవుతుంది మత్స్యమానస్యో స ఊర్ధ్వ సముదీశతీ దాంట్లో ఉండే సారాంశము పైకి వచ్చేస్తుంది తన్ మనోభవతి అది మనస్సు అవుతుంది మనస్సు అది అనంతమయం కాదు మనస్సు అనంతం కాదు ఆత్మానంతం మనస్సు శాంతమే మనస్సు ఎంత వరకు ఉంటుంది మనస్సు అంటే దేహం ఎంత వరకు ఉంటుందో అంతవరకు ఉంటుంది దేహం ఏ పరిమాణంలో ఉంటుందో మనస్సు కూడా అంతే ఉంటుంది అంటే కోడి పిల్ల మనస్సు ఎంత ఉంటుంది కోడి పిల్ల అంటూ ఉంటుంది ఏని మనస్సు ఎంత ఉంటుంది బ్రెయిన్ దాన్ని హిల్పండా మనస్సు బ్రెయిన్ వేరు బ్రెయిన్ ఇస్ ది ఎనటామికల్ కాంపొనెంట్ ఆఫ్ మైండ్ సో మైండ్ ఎంటైర్ బాడీలో ఉంటుంది ఎంటైర్ బాడీలో ఫంక్షన్ చేస్తుంది నది మీద నుకోండి తెలుస్తుందా తెలియదు తెలుసు ఎలా తెలుసుంది మనస్సుకే మనస్సు జాలనే కదండి తెలిసేది ఇప్పుడు మనస్సు సపోజ్ ఎక్కడ తోట ఫిక్స్ అయితే కూర్చుందనుకోండి ఎలా తెలుస్తుంది తెలియదు సో మనస్సు దేహమంతా వ్యాపించి ఉంటుంది ఏ పార్టీలోనైనా మనస్సు యొక్క వ్యాప్తి లేకపోతే ఆ పార్టీకి అనారోగ్యంగా వస్తుంది పరాల శిస్సులు ఇలాంటివి వస్తాయి కాబట్టి మనస్సు దేహం అంతా ఉంటుంది కానీ దేహం అంతా ఉంటుంది కాబట్టి మనస్సు సవయవము పరిచ్ఛిన్నము ఎంత వైశేషం చెప్పిన దానికి ఆపోజిట్ వైశేషంగా నిలవ ఉంటాం మనస్సుకి ఆత్మకి తేడా తెలియకుండా ఉంటాం సో ఎనీ లేదు కాబట్టి ఇప్పుడు మనస్సు పరిమితంగా ఉంటుంది అంచేతన ఎప్పుడు మీకు భోజనానికి ముందు మనస్సు పనిచేయదు అంటే మనస్సు వీక్ ఉంటుంది భోజనం చిక్కిపోయి ఉంటుంది భోజనం చేసిన తర్వాత మనస్సు బాగా ఉల్లాసంగా మళ్ళీ పనిచేస్తుంది కానీ భోజనం చేసుకుంటే వస్తుంది సుందరగా పనిచేస్తుంది అట సో ఆహారం గడుపులో ఉన్నప్పుడు పుష్టిగా ఉన్నప్పుడు మనస్సు పనిచేస్తుంది వాడికి ఉన్న మనస్సు పనిచేస్తుంది కాబట్టి మనస్సుకి చిక్కిపోవటము వర్ధల్లడము ఉన్నాయి అంటే సవయవము ఉదాహరణకి మనస్సులో ఐదు పార్ట్స్ అలాగా శబ్ద జ్ఞానము రూపజ్ఞానం ఇవన్నీ మనస్సులో పార్ట్స్ కన్ను చూస్తుందంటే మనస్సే కన్ను ద్వారా చూస్తూ ఉంటుంది కాబట్టి ఆ సవయవమైన మనస్సు ఏదైతే ఉందో అది వర్ధల్లా చేయబడుతుంది ఈ అనుభవము ఈ చిన్న ఆహారం యొక్క సారభావ సారభాగము మనోవయ్య సంభువుగా ఆ మనస్సులో ఉండే అవయములతో కలుస్తుంది కలిసి ఇప్పుడు చేనుందనుకోండి చేనుల వరిజను అనుకోండి నీళ్లు లేకుండా డ్రై డ్రైగా ఉంటుంది అక్కడక్కడ కొద్దిగా వాటర్ మాయిస్టర్ ఉంటుంది అప్పుడు సడన్ గా వాటర్ పెట్టారనుకోండి అప్పుడు ఏమవుతుంది ఈ వాటర్ వెళ్ళి మొత్తం అంతా విస్తరించి సో వాటర్ కంటెంట్ ని ఇంక్రీజ్ చేసి మాయిశ్చర్ నింప్రూవ్ చేస్తుంది సంతే మనస్సు కూడా అలాగే అవుతుంది ఆ మనస్సు అలయం ఉన్నట్టు కలిసి మన ఉపచినోతి మనస్సుని వర్ధుల్లే బేత అూమ్యాన్ ఓర్ధీశతి సత్రానో భీళ్లు తాగుతాం మళ్ళీ అక్కడ కూడా నీళ్లకు కూడా చిలకర అయిపోతుంది దాంట్లో ఉండే సారభాగము స్థూల భాగం జరుగుతుంది సారభాగం పైప్ వస్తుంది పైప్ వచ్చి ప్రాణోభవతి ఆ ప్రాణశక్తిని దేహం అంటారు వ్యాపించినటువంటి ప్రాణశక్తి కానీ ఈతుని తిత్తులు విశ్వాస నిశ్వాసములు అన్నవి ఆ ప్రాణశక్తి యొక్క కేంద్ర స్థానం హెడ్ అది రెండు కూడా ఊర్ధ్వ స్థానంలోనే ఉన్నాయి కదా కాబట్టి ఊర్ధ్వంగా వచ్చి ఆ స్థానము చక్కగా ప్రాణాన్ని బలం చేస్తుంది బలపేతం చేస్తుంది అంతేకాకుండా చాలా మంచి నీళ్ళు తాగితే అన్నమాయ పైన ప్రాణం తిరిగి వచ్చింది అని అనిపిస్తుంది నీరు తాగితే చాలండి మనిషి బతికేయచ్చు ఎంతకాలం బతికేయచ్చు హంగర్ ప్రాబ్లం ఉంటుంది దాన్ని కేర్ఫుల్ గా చేయాల్సి ఉంటుంది నీరు తాగేస్తే అంటే హాయిగా అన్నం తినాలి బట్ నీటికి ఎక్కువ ఇంపాక్టెన్స్ డైటింగ్ చేసే వాళ్ళకి వాళ్ళకి బాగా ఉపయోగపడే టిప్స్ వాళ్ళు క్లాస్లో కూర్చుంటే ఉపయోగపడుతుంది బాగా డైటింగ్ చేసేవాడికి బాగా వాడు బ్రెయిన్ వాష్ చేస్తాట ఎందుకంటే వాడు ఆ స్థితికి ఎందుకు చేరుకున్నాడంటే వాడు తినే ఆహారం ఏదో ఒక ఉంటుంది అది అనవచ్చి ఒక ఆయన పెద్ద లావుగా ఉన్నారు ఈ ప్రాబ్లమ్స్ మీకు అమెరికాలో ఎక్కువ కనపడతాయి ఈ దేశంలో కూడా ఉన్నాయి Laugamta, sir, already he has problems. Dr. Jipeda, makadhis, neri, nene jipaya. I mean, you cut down, you cut down on meat, and Dr. Jipeda. No, nah, no, nah, no, nah, you stop the meat altogether, and nene jipaya. She is very heavy set, and has serious problems of obesity, and illa like jipaya, na krasa ten joshni, uh, jipaya. She says, no, no, no, it is not possible to live without meat. I'm not in any way. I wanted to say, please get out of my room. I don't want to talk with you anymore. Why is that? But I have a suggestion to consider that, let us be open with it, about it. If you have a problem with consultation, you don't have an open-minded mind. Okay, Swamiji, I will look into it in a normal way. No, no, it is not possible. All my teaching is all. నేను ఇంకా నీకు సలహా వేదే స్థితికి ఇంకేం సలహా చెప్తాను నేను ఇంక వికల్పం లేదు మరో ఆల్టర్నేటివ్ లేదు అంటే అవుతుందన్నమాట అలాగే ఇండేలో కూడా అర్ధ దగ్గర మటన్ లాగిపోతేలాగండి చికెన్ లేకపోతే లాగండి ఫస్ట్ అండ్ ఆ సప్రోసిటీ సో ఈ విధమైనటువంటి రాంగ్ వాల్యూ సిస్టమ్ లో పడిపోతా అక్కడ తిండి లేకపోతే బ్రతకు వ్యర్థము అనే స్థితిలో పడిపోతాం మనం బ్రతకలేము అనే స్థితిలో పడిపోతాం చాలా తప్పదు కాబట్టి సపోజే ఆ అయితే కొంచెం నూనె అది బాగా వేసి వేయించి ఆవకాయ ఇవన్నీ ఉంటాయి కానీ దృష్టి పెద్దలు కానీ ఎవరైనా ఉన్నారనుకోండి లటిస్ దా డిమాండ్స్ ఉండకూడదు మనకు ఉండకూడదు సర్ ది అదర్ పీపుల్స్ సర్ సో దాట్ యూ డోంట్ డిపెండ్ అపాన్ ఫుడ్ ఫర్ యువర్ ఎంజాయ్మెంట్ ఆ ఇన్నర్ జాయ్ కోసం ఫుడ్ మీద ఆధారపడకుండా ఉండాలి ఆ వివేకాన్ని బాగా డెవలప్ చేసుకోవాలి కాబట్టి ఫుడ్ అన్నది ఎలా భిక్షౌషంశు జీతం భక్ష వ్యాధిష్ఠ చికిత్సం ప్రతిదినం భిక్షౌషం జీతాం ఆకలి అన్నది ఒక వ్యాధిగా పరిగణించమన్నారు సన్యాసిలు చెప్పారనుకోండి గృహస్థులు ఎలా చూస్తారు ఆకలి భోజనం అన్నది అది మన ఈ మొత్తం వ్యవస్థ అది సారా సారభూతమైనటువంటి కార్యక్రమం అన్నట్టుగా చూస్తాం మనం ఈ వ్యవస్థంత చేసేమన్నట్టుగా చూస్తాం ఓకే గృహస్థుల సొంతంలో కొంతవరకు డయాబెటీస్ సిక్స్ వరకు అలా ఉండొచ్చు ఆ తర్వాత వాళ్ళు కూడా సన్యాసులు అటిట్యూడ్ రావాల్సి ఉంటుంది ఒక సన్యాసులు అయితే ఈ రోగము ఇదొక వ్యాధి ఇది చికిత్స చేయటం అవసరం ఈ దేహాన్ని నిలబెర్చడానికి చికిత్స చేయటం అవసరం మందులాగా భోజనం చేయటం మందు ఎంత తింటారండి మందు మీరు మీరు పేరు రుచికోసం తింటారా మందు కషాయం తాగమన్నారు అనుకోండి దాన్ని క్విగా తయారు చేసే ఉండానంటారా అండరు మాకు పదనా రుచి ఉండాలండి అంటారా యానిలిన్ టేస్ట్ ఉండాలండి అంటారా వనీలా టేస్ట్ ఉండాలండి మందులు వనీలా టేస్ట్ ఉండాలి టాబ్లెట్లో పైనాపిల్ ఫ్లేవర్ రావాలి ఇలా ఉంటారండి ఎలా ఉంటారు మందులు ఏం చేస్తారంటే ఎలా ఉంటే అలా తీసుకుని నేను మింగేసి అవి నడిపిస్తారు ఆ యాటిట్యూడ్ డెవలప్ చేసినట్లయితే మీరు దేహాన్ని అంటే అనారోగ్యాలను చాలా తిట్టుకో అవసరం చేయొచ్చు దేహంన్న తర్వాత రోగమే తప్పదు మరణమే తప్పదు బట్ లైఫ్ బికమ్స్ ఈజీ ఫర్ వన్ సార్ ఫర్ అదర్ సార్ ఎనివే సో నీళ్లు తాగుతున్నప్పుడు ఈ నీల యొక్క స్థానమే ప్రాణమవుతుంది భాష్యం తోమ్య పీయమానా సూర్ధ్వ సముదీశతి స ప్రాణో బుద్ధ భాషకాలు ఆ మంత్రమే చెప్పి ఇతి అని వేశారు పక్కన అంటే అలాగే మీరు అర్థం చెప్పుకోండి పరాట తేజస్ సోమ్యాన సోర్ధ ము శబ్దం కాబట్టి సా అంతా తేజస్సు మీరు రక్షించినప్పుడు ఆయుష్లకు రక్షించినప్పుడు దాంట్లో ఉండే సూక్ష్మాంశము ఊర్ధ్వస్థము దీశ పైకొస్తుంది అంతా పైకే సూక్ష్మాంశమే పైకొస్తుంది స్థిరాంశానికి సో ఆ సూక్ష్మాంశము అది వాకింద్రియాన్ని పుష్టి చేస్తుంది లాక్స్ ఏమే ఖలు శోమ్య తేజ సూచ్యమానసో స ఊర్ధ్వస్థ నిదీశతి ఇప్పుడు కంకండి మంత్రం అన్నమయం హి సౌమ్యమన పాపమయ ప్రాణోమయీ వాక్తి అది సిద్ధాంతం అది నిర్ణయం చేసేస్తారు స్త్రీకృతమైపోయి నిర్ణయం చేసిన తర్వాత మళ్ళీ సందేహం భూయ ఏ మా భగవాన్ విజ్ఞాపయత్తికి మహాత్మా పూజనీయ తండ్రే మళ్ళీ ఇంకొకసారి ఇంకా కొంచెం సందేహాలు ఉన్నాయి చెప్పాలి తో వాచ సరే అయితే చెప్తాను అని సరే తథాస్తు మళ్ళీ వివరిస్తాను ఇంకో దృష్టాంతం చెప్తాను అని అంటున్నాను ఇద్దరికి మూడు సార్లు చెప్పారు సో మొత్తం అని చెప్పారు దృష్టాంతంతో చెప్పారు మళ్లీ చెప్పండి మళ్ళీ దృష్టాంతమే చెప్పారు ఇప్పుడు వీడికి ఇంకా నిజంగా అర్థమయ్యేట్లే చెప్పబోతున్నారు వీడికి చెక్క కుదిరింతేగాను అర్థం కాదంటారు చూడండి సో అహారకంగా భాష్యం అన్నమయం మనహ ఆపోమయ ప్రాణోమీ వాక్తి యుక్తమేవమయోక్త్యభిప్రాయ ఈ మాట ఇంతమంది చెప్పారు కదా ఆయన మళ్ళీ ఎందుకు చెప్పారంటే ఇంతకుముందు ఇలా చెప్పానో అది సర్గగానే ఉంది అని మళ్ళీ చెప్పడం లేదు మళ్ళీ ఎంతో సంగీని రిపీట్ చేయటంలో అభిప్రాయం ఏంటంటే నేను రకంగా అయితే కొన్ని చోట్లో చెప్పానో అది యుక్తమేవా అది యుక్తియుక్తంగానే ఉంది ఇక స్టాండ్ అని ఆయన అన్నారు అతేజోహో అశ్వేతం దాని మీద మీరు అంటున్నాను అతేజసోహ అస్త్వేత సర్వమేమం అప్పు దగ్గర అప్పు తీసుకుంటే అప్పుడే మీరు ప్రాజెక్టు దాని సారం ప్రాణంగా అవుతుంది అది దాని ఉంటుంది సర్వమేమం వస్తువు తయారు తీసుకో అలాగే తేజస్సు వాక్ అవుతుంది గటాల్సే నో ప్రాబ్లం సమస్యలా ఎక్కడొస్తుందంటే తిని అందరి నుంచి మనస్సు నిర్మాణం అవుతుంది అన్నది హ్యూజ్ ప్రాబ్లం అంటే ఎందుకంటే వాడింద్రియం అంటే కొంచెం ఐదు స్టప్ తింటే బాగానే కంఫర్టబుల్ గా ఉంటుందో ఓపిక వస్తుంది నీళ్ళు తాగితే ఓపిక వస్తుంది దేటు మన అన్నం తింటే మనస్సు నిర్మాణం ఏంటంటే ఇదేదో విదూరంగా ఉండే సో అేజస్ అశ్వేత సర్వమేళం అతను తేజస్సు అనే మీరు చెప్పినంత సరిగ్గా ఉంది మనస్తి అన్నమయ్యత్ర మనిశ్చయో జాత మనస్సు అన్నమయము అనే విషయంలో ఏకాంతైన నిశ్చయ అంటే దృఢమైన నిశ్చయం అంత ఒకే అంతిమ నిర్ణయం దాన్ని ఏకాంత అంత అంత అల్టిమేట్ గా అంటే రెండు వచ్చాయి అక్కడికి అలా కాకుండా ఇదే సో ఏకాంతమైన నిశ్చయము అంటే దృఢమైన నిశ్చయము నాకు దీంట్లో నా జాత నాకు కలగలేదు ఎక్కడా మనస్సు అన్నమయ్యని చెప్తా అన్నం తిన్నా ఏంటండి మనస్సు తయారవన ఐస్ క్రీమ్ తిన్నాం అనుకోండి మీ మనస్సు దానివల్ల ప్రభావితం అయిపోతుంది సోడాట్ అయితే కాదు ఆహారమే ఆ ఇంకేలా ఉంటుంది యాతి తింటే ఇంకేలా ఉంటుంది క్యా బాధ ఇది మాత్రం నా వల్ల కాదు నా కాదు ఆ కుది నాటే అప్రిషియేట్ చేసి పేచిస్తూ అప్పు అన్నారు వెరీ నైస్ అనే ఇది అంటారు అంటే అత మా భగవాన్ మనసోన్నమయాంత విజ్ఞాపయ్వి